కీర్తన ఇరవై ఆతడే సకలమని భావింపుచు నీతితో నడవక నిలుకడయేది ఎందును చూచిన ఈశ్వరుడుండగా విందుల మనసుకు వెలితేది సందడించే హరి చైతన్యమిదివో కందువలిక వెదకగనేది అంతరాత్ముడైహరి పొడచూపగ పంతపు కర్మపు భయమేది సంతతమాతడే స్వతంత్రుడిదివో కొంత కొంత మరి కోరిడిదేది శ్రీవేంకటపతి జీవుని నేలగ ఈవల సందేహమికయేది భావంబీతడు ప్రపంచమీతడు వేవేలుగ మరి వెదకడిదేది